బ్రహ్మ జ్యేష్టరాజన్ బ్రహ్మ బ్రహ్మణ శ్రవణిస్క్రీమహాగణాధిపతయ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ స్మృాచార్యని వందే పరంపరా నారాయణ నమస్కృతైరోం సరస్వతీం వ్యాసం కదీరేదో శ్లోక్యోయమచింత అవి కార్యోయను మరసతి మనం ఎప్పుడైనా గజాలకి పనుండ విధానం అనుకోండి ఆ పని పుచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం వీఆర్ అండ్ ఇంటికి వచ్చేస్తే విశ్రాంతిగా ఉంటుంది విశ్రాంతి వహించాలంటే ఇంటికి రావాలి బయాదర గురించి సకాలకరం అదేవిధంగా మన యొక్క ఇల్లు అవ్యక్తం అవ్యక్త ఆత్మతత్వము అనగా ద ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ బియింగ్ అహమస్మి అనే ఆ మౌలికమైన స్వయం ప్రకాశమైన ఇంటి ఏది అది నా సో ఆ ఇంట్లో ఉంటుంది దీని ఆత్మనిష్టాంతం మన ఇంట్లో మనం ఉండడం తేరే ఆత్మనిష్టాంతం కాబట్టి అహమస్మి అని దాని మీద మనస్సుని దానిలో విలీనం చేయటం దాని మనస్సు పెట్టుతా అంటే దానిలో మనస్సు విలీనం చేయటం అర్థం శ్వాస మీద ధ్యాస వస్తుందంటారే శ్వాస మీద ధ్యాస పెడితే ఏదవుతుందో తెలుసు ఆ అది శ్వాసలో విలీనం అయిపోతుంది అది దాంట్లో ఉండేది అదేవిధంగా ఆత్మస్వరూపముపై మనస్సు పెట్టుము అంటే మనస్సు విలీనం అయిపోతుంది మనస్సు యొక్క లక్షణం అలా ఉంటుంది దేన్ని మనం దేని మీద ఏకాగ్రం చేస్తే ఆ రూపం అవి పెట్టం కాబట్టి ఆ మన స్వగృహంలో మనం ఉంటాం ఎప్పుడైనా లౌకిక వ్యాపారాన్ని నిర్వర్తించాల్సి అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చి వ్యాపారాలు చేసేస్తాం చేసేసి మన స్వగృహంలో మనం నిలిచి ఆ విధంగా ఎవరైతే అవ్యక్తంలో ప్రధానంగా ఉంటో వ్యక్తాన్ని నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళు మహాత్ముడు అనబడతారు సో ఆ విధంగా చేయాలి తస్మాదేనం విధిత్వ ఏనం వ్యక్తంలో ప్రకటమయ్యే వ్యక్తి ఏదుందో అది నిస్వరూపం కాజే ఇది షాడో నీడ నీడ బాగోబుల గురించి దుఃఖించటం అనవసరం కదండి ఒకప్పుడు అధ్వానంగా ఉంటుంది గోబులు బాగుంటుంది నీడ గురించి దుఃఖించటం అనవసరం ఈ వ్యక్తిత్వం అనేది ఏదుందో ఇది ఒక నీడ అది వాస్తవం కాదు వాస్తవము అవ్యక్త ఆత్మతత్వము ఈ సత్యాన్ని నువ్వు ఈ విధంగా తెలుసుకో తస్మాత్ ఏవం ఈ విధంగా ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని నీ యథార్థస్వరూపము అవ్యక్తమే అవి అనే సంగతి తెలుసుకుని అనుశోచితం నార్హసి సాంసారికములైన విషయాల గురించి దుఃఖించటం అనవసరం అది తాగాదు నీకు అని భాష్యకారులు ఉంటారు చూద్దాము నిరవయవచ్చ అవిక్రియ నహి నిరవయవం కింత్ విక్రియాత్మకం దృష్టం ఏదైనా ఒక తత్వం ఉన్నట్లు ఒక పదార్థముంటే అది నిరవయవం అయినప్పుడు దాంట్లో వికారములు వచ్చుట అనేది మనకి అది మనకు అనుభవం ఉన్న నేను మీకు నేను దృష్టాంతాన్ని చెప్పాను కాబట్టి ఆత్మాయమాత్మా అవిక్రియత్వా అవికార్య ఉచ్యతే మహాత్ముల చేతన చెప్పబడుతోనేమని ఈ ఆత్మ ఎట్టి వికారములను పొందదు కనుక అవికార్య వికారములను పొందనిది అని దాని మీద ఒక విశేషణం వేసి చెప్తున్నాడు తస్మాత్వం యథోక్త ప్రకారేణమాత్మానం విదివాచితుమర్హసి హా అహం కాబట్టి నీ యథార్థస్వరూపము వికారములు లేని ఆత్మచైతన్యము వికారములు కలుగుతూ ఉండే దేహము ఇంద్రియములు మనస్సు భాగ్య ఇవన్నీ వీటిలో వికారాలు ఎందుకంటే మనది ఐడెంటిఫికేషన్ అంత ఐడెంటిఫికేషన్ తోటి జీవితం నడుస్తూ ఉంటుంది మనం బాహ్య పరిస్థితులతో ఐడెంటిఫై అవుతూ ఉంటాం బాహ్య పరిస్థితులు ఐడెంటిఫై కాకపోతే దుఃఖమే ఉందండి ఇప్పుడు వాళ్ళ తన మీద నిలబడి ఉన్నారు కింద ఏమో వివాహ శోభాయాత్ర నడుస్తూ ఉంటుంది మీకేమిటి ఇన్వాల్వ్మెంట్ వివాహ శోభాయాత్ర అంటే ఒళ్ళు హోనమా ఇట్లా డాన్స్ అది చేయాల్సి ఉంటుంది అంత అంత అంత పాటలు మనకే ఆ బీడిపోబడి పూ చోటు డాన్స్ చేయాల్సిన అవసరం మనకే ఉంది సపోజ్ మీరు ఇన్వాల్వ్ అయ్యారు అక్కడ వివాహంలో ఇన్వాల్వ్ అవడం అంటే ఏంటో చూసినా వేసం కాలంలో మండిపోతూ ఉంటే సూటు బూట్లు వేసుకుని పేదార్థ ఖరీదైనటువంటి తలపాగా చుట్టి మండిపోతూ ఉంటే ఎండ ఎండ కానీ లేకపోతే రాత్రి కూడా వేడే కదా సో అంత అంత వేడిలో ఆ చుట్టూ ఈ బజారు చెవులు భద్రైపోతున్నా వాళ్ళు వయస్తో ఉంటారు దాంట్లో మాధుర్యమే ఉండదు మ్యూజిక్ ఆ ఎలక్ట్రిక్ హైప్ ఇచ్చి వాళ్ళు ఎలా కీ కీకీ అని వాయిప్ ఇస్తూ ఉంటారు లేని ఊరిక మేక్ ఎ హ్యూజ్ నాయిస్ అంతకుమించి ఇంకా దాంట్లో మాధుర్యంగా ఏమీ ఉండదు ఆ ధ్వనికి అనురూపంగా మీరు జంతువులు వేస్తూ ఇది వివాహంలో ఇన్వాల్వ్ అవడం ఉంటారు వయసు కూడా అలా చేసిన వాళ్ళకే సందర్భాలు ఏదైనా ఎక్కువ ఉంటూ ఉంటాయి మనం ఏమి చేయాలి సో మనం బాధ్యత లేదా నిలబడి ఉంటాము ఉండి దాన్ని చూస్తాం వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ అండ్ సపోజ్ యూ ఐడెంటిఫై దెన్ ఆల్ ప్రాబ్లమ్ ఇంకోటప్పుడు శవయాత్ర అవుతుంది అందరూ దుఃఖిస్తూ ఉంటారు వేలమొహం వేసుకుని వెళ్తూ ఉంటారు మనకేంటని వ్యమోహం వేయాల్సిన అవసరం ఏముంది ఎందుకని మనం వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఐడెంటిఫైడ్ విత్ సపోజ్ యూ ఐడెంటిఫై దెన్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 అని సత్యాన్ని ఈ విధంగా పైన చెప్పిన విధంగా నీవర్థం చేసుకో అర్థం చేసుకుంటే నీ ఇంకా శోకించుటప్పు సందర్భం ఉండదు నాను శోచ అరకసి నీకు శోకించవలసిన అవసరమే ఉండదు శోకాలు ఎలా ఉంటుందో ఆయన చూపిస్తున్నారు అభినయం చేసి చూపిస్తారు అభినయంతో అక్ట్అవుట్ అంటే మనిషి ఎదుర్కొన్నా నిలబడి ఆ విధంగా శోకిస్తూ యొక్క శోకాన్ని ఒక దానికి ఒక అభినయ దానికి ఒక డైలాగ్ ఫార్మ్ వీడు ఎలా అభినయించేస్తున్నదంటే ఎలా దుఃఖిస్తున్నదంటే హంత అయ్యో హంత అంటే అయ్యో అహమేషాం నేను వీళ్ళందరికీ చెందినవాడను వీళ్ళందరూ నాకు బంధువులు అని ఆ రకంగా దుఃఖించాల్సిన అవసరం ఉంది అహమేషాం అది శర్వాత్ర అహం ఏషాం హంత అని దాంతో ఐడెంటిఫై అయితే దుఃఖం ఐడెంటిఫైతే దుఃఖం ఉండదు అంటే క్రూరంగా ఉండమని కాదు ఇండిపెండెంట్ గా ఉండమని కాదు దట్ ఈ సెంటిమెంట్ దిష్యూ ఐడెంటిఫైడ్ విత్తే ఇది ఒకటి సో నా డ్యూటీ నేను డ్యూటీ చేయాల్సి వచ్చినప్పుడు మయా ఏతే హన్యంతే నా చేత వీరందరూ సంహరింపబడుతున్నారు అని ఆ రకంగా వీడు అనుకుంటే ఈ యుద్ధం చేసి వాడు అలా అనుకుంటే వాడికి యుద్దమేం చేస్తారు నా డ్యూటీ నేను చేస్తున్నాను అనుకోవాలి కానీ అది ట్రూత్ అదే నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతేగాని నేను వీళ్ళందరినీ చంపేస్తున్నాను అని ఆ రకమైన కర్తృత్వం నీ మీద వేసుకోవటం అనవసరం నీ డ్యూటీ నుంచి ఇక్కడ సందర్భం యుద్దం అందు గురించి నేను పేరు అప్లై చేయాల్సి ఉంటుంది మామూలుగా మన నిజీవితంలో మన డ్యూటీ మనం చేస్తా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 ఇది నా డ్యూటీ కాబట్టి నేను చేసుకున్నాను దాన్ని కర్మ అని అంటాను కాబట్టి కర్మనే చేయాలి కానీ కర్మ ఫలము మిత్రులు చేసుకునే ప్రయత్నం చేయవద్దు సో రెస్పాన్సిబిలిటీ ఉండదు తర్వాత చెప్పారు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ భారాన్ని కల్పిస్తుంది మనస్సుకి బరువు అనిపిస్తుంది మనస్సుకి దుఃఖాన్ని కల్పిస్తుంది డ్యూటీలో డ్యూటీ చేసే వాడికి సో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 నిత్యంసే మృతంపి ఇంతవరకు సాంఖ్యం అయిపోయింది ఇక్కడి నుంచి కాంటెక్స్ట్ కొన్ని శ్లోకాలు పదకొండో శ్లోకం నుంచి ఇరవై ఐదో శ్లోకం వరకు సాంఖ్యం అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం పూర్తి అయింది ఆత్మ నిత్యము ఆత్మ కర్తృ అభోక్తృ అది కాదు ఇది సారాంగా చెప్పారు అయితే మీరు ఒప్పుకోదండి మీరు చెప్తే వెంటనే ఏమన్నాను ఒకసారి చెప్తే ఎక్కడ ఉంది అలా అనిపించట్లేదు నాకు అంటే ఇంత కథ ఆత్మ ఆత్మ పుట్టలేదు అని చెప్పారు చెప్పి పాఠం చెప్పాను అనుకోండి నేను నాలుగు రోజులు పాఠం చెప్పాను ఆ ఉపనిషత్తు పాఠం నాలుగు రోజులు చెప్పాను ఆత్మని పుట్టుకోలేదు మరణం లేదు అయిపోయిన తర్వాత ఆఖరి రోజు సత్సంగంలో ఒక ఆయన లేచి ప్రశ్న ఏమిటంటే క్రితం జన్మలో ఏ కర్మ చేస్తే ఈ జన్మ వస్తుంది ఈ జన్మలో ఏ కర్మ చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది అని నేను అన్నాను చూడండి నెల రోజులు పాటిన తర్వాత మీరు ఇలాగంటే ప్రశ్న వేయటం మీరు ఈ జన్మలో ఏ కర్మ చేస్తే మళ్ళీ జన్మలో ఏం ఫలం వస్తుంది అది తెలుసుకునే ప్రయత్నం చేయడం కంటే ఆత్మకి జన్మే లేదు అని తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పారు కానీ పీపుల్ దే ఆర్ నాట్ రెడీ ఫెన్స్ ఆత్మకి పుట్టుక లేదు అని తెలుసుకోవడానికి సిద్దంగా లేకపోతే ఏం చేస్తాం వాటి వాటిని పడిందండ్రు సో అర్జునుడు మొహంలో చూస్తే ఆత్మ అధికారి అజహ అమర ఇదంతా కూడా తయారీగా అనుకూలంగా ఉన్నట్లేదు ఎందుకంటే ఇతర సంస్కారములు చాలా దృఢంగా ఉన్నటని చేత ఆత్మ అకర్తృ అభోక్తృ అజ అమర దానికి పుట్టుక లేదు జన్మలే మరణము లేదు కాబట్టి ఆత్మ గురించి ఈ మీమాంసంట అనవసరం నీ స్వరూపం ఆత్మయ్య నాకు అలా అనిపించట్లేదు మరి ఎవరిపిస్తోంది నీకు నేను నాలో మార్పులు వస్తున్నాయి నేను సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాను నేను పుట్టాను కొంతకాలం తర్వాత చచ్చిపోతాను అనే నాకు అనిపిస్తోంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నారు అథ అథ అంటే అథవా ఇంతగాక నీకు చెప్పిందంత నేను చెప్పిందంత నీకేమీ బుర్ర చేయకపోయిన పక్షంలో అప్పుడు ఇంకేమిటవుతుంది నిత్య జాతం నిత్యం వృతం ఏనం మన్యస్ అథ చూడా ఉంది కదండి అథవా ఇంతదాకా నేను చెప్పిందంతా నీకు అర్థం కాలేదు ఆత్మ ఏనాడు పుట్టలేదు ఏనాడు మరణించదు ఆత్మ ఎందు క్రియలుండవు ఆత్మయందు వికారములు ఉండవు కర్త కాదు భోక్త కాదు నాయం హంతి నహన్యతే నా ఘాతయతి నా హంతి నా ఘాతయతి ఇదంతా చెప్పిన ఈ విధంగా నువ్వు తెలుసుకో అవ్యక్తము అచింత్యము అవికారి ఆ తెలుసుకో తెలుసుకుని ఆనందా ఆనందానుభూతిని పొందుకు శోకించవలసిన అవసరం ఉండదు చెప్పి ఆ సాక్ష వా ఇదంతా నీకు నచ్చని పక్షంలో నచ్చకపోవడం అంటే అర్థం కాకపోవడమే నచ్చకపోవడం ఇదేమి నీకు అర్థం కాలేదు నచ్చలేదు అనే పక్షంలో అప్పుడు ఇంకేమనుకోవాలి నేను పుట్టాను మరణించబోతున్నాను అయితే ఈ పుట్టకముందు అంతకుముందు ఇంకో జన్మ ఆ జన్మలోంచి ఈ జన్మలోకి వచ్చాను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 పుట్టి మరణిస్తూ ఉండే జీవునే నేను ఈ పుట్టి మరణించడం ఇది ఇలా నిరంతరంగా సాగుతూ ఉంటుంది నిత్య నిత్య అంటే అర్థం కాల ప్రవాహంలో అలా పుడుతూ ఉంటాను మరణిస్తూ ఉంటాను అవినా స్వరూపము అని నీ అంతమాత్రమే తెలుసుకున్నా కూడా ప్రచాపి ఈవెన్ దెన్ హే మహాబాహో త్వం ఏవం శోచితు నా అర్హసి అభ్యుపగమ్య అంటాను సరే నా చిత్ర మాటలు ఎలాగూ సరే నీ మాటే నేను వింటాను నీ సిద్ధాంతాన్ని నేను పాటిస్తాను పాటిస్తాను తాత్కాలికంగా అభ్యుపగమ్య ఎగరవాడు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తాం వాడి మాట విని ముందుకు వేస్తాం సో అభ్యుపగమ్య అంటే సంస్కృతంలో అభ్యుపగమ్య అంటే వాడు చెప్పింది అంగీకరించి ఒకప్పుడు దుర్జన స్థుష్యత ఇది అంటే వీడు వీడు చెప్పిన వాడి వెళ్ళండి వల్ల వాటితోటి టర్ ఎందుకు వాడు చెప్పినట్టే చేద్దాము అని అంగీకరించి ముందుకు వెళ్ళటాం ఏదో ఒక గతి చూపించటం एंत नक्षा अंगीक हे महा महाबात गल अच्छे समर्थम गलवाड़ी सो मैटी मैटी आर्म अंटे ए घन कार्य चयगू अर्जुन मेरी विशेषण वेयरछ अटर्भ में मरणने सत्यमेन अने सदर्भ में నూవి ఈ విధంగా దుఃఖించడానికి అవకాశము లేదు అని అంటున్నా నా పక్షంలో దుఃఖించడానికి అవకాశం లేదు కొన్ని ఆ నీ పక్షమే తీసుకుందాం ఇప్పుడు కూడా దుఃఖించడానికి అవకాశం లేదు అది సంగతి అని అప్పుడే ఆయన ఆయన యొక్క ఉన్నతమైన ఆ సాంఖ్యస్థితి నుంచి దిగేసి వీడి వేదలకు వచ్చేసి మాట్లాడేస్తున్నారు ఇంక ఇక్కడి నుంచి అంత అదే కాంటెక్స్ట్ ఐదారు శ్లోకాలు ఉంటాయి తర్వాత మళ్ళీ సంక్షే లో వెళ్ళిపోతారు అది ఇది కాంటెక్స్ వల్ల దర్శిస్తుంది ఆ శ్లోకం ఒకసారి అన్నాం అథవా అట్లుగా నిచో ఏనం ఈ ఆత్మను నిత్య జాతం అన్ని కాలములలో పుట్టేదిగా నిత్యం అన్ని కాలములలో స్మృత మరణించేదిగా మన్యసే నీవు తలచే పక్షములో అయినప్పటికీ హే మహాబాహో ీవు ఏం ఈ విధముగా శోచితుం దుఃఖించుటకు నర్హసి రాజావు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 సత్యాన్ని నీవు స్వీకరించినా కూడా ఈ విధంగా దుఃఖించడానికి సందర్భము కాదు అని చెప్పారు ఎందువల్ల అంటే తర్వాత శ్లోకంలో వస్తుంది భాష్యం ఆత్మన అనిత్యవమభ్యుపగమ్యం ఇద ముఖ్యతే అభ్యుపగమ్య కదా నేను ఆంటిసిపేట్ చేసి చెప్పాను ఇక్కడ ఉందా పదం ఆత్మనహ అనిత్యత్వం అభ్యుపగమ్య అభ్యుపగమ్య అంటే ఎదుటివాడి పక్షము సరికాకపోయినా అంగీకరించి ఒక వ్యవస్థ చేసుకోవటం పేరు అంగీకరించి అని అది లెప్ హాఫ్ గర్బ్ ఎదుటివాడి పక్షాన్ని కరెక్ట్ కాదని తెలుస్తూ ఉన్నా అంగీకరించి అగ్రీ టుసన్స్ వ్యూ పాయింట్ అభ్యుపగమ్య వీడి వ్యూ పాయింట్ ఏంటి అర్జునుడు వ్యూ పాయింట్ ఏంటి చచ్చిపోతామని కదా చచ్చిపో చచ్చిపోతాడంటే ఆత్మ నిత్యము కాదు అని కదా ఆత్మన అనిత్యత్వం అభ్యుపగమ్య నేనే ఆత్మను నేను చచ్చిపోతాము అంటే ఇంకా ఆత్మ నిత్యం సో వికారం అయిపోతూ ఉంటుంది సో ఆత్మ అనిత్యము ఆత్మ యొక్క అనిత్యత్వాన్ని అభ్యుపగమ్య తాత్కాలికంగా అంగీకరించి ఇదం ఉచ్యతే ఈ మాట చెప్పబడుచున్నది ఎవరి చేత భగవా భగవత శ్రీకృష్ణ భగవానుడు తాత్కాలికంగా ఆత్మ యొక్క చెప్పడాన్ని అంగీకరించి ఈ మాట చెప్తున్నాడు ఏమని అథచ ఇది అభ్యుపగమార్థ అంటే సరే కాని అని అర్థం తెలుగులో అథచ సరే కాని కానివ్వండి సరే కానివ్వండి అంటే అర్థం ఏంటంటే సరే కానివ్వండి అంటే నేను నా మాట ఎలాగూ వినో నీ మాట నేను వింటాను అనర్థం అది అర్థం అభ్యుపగమాధ అభ్యుపగమము దాని అర్థము అర్థం ప్రకృతమాత్మానం నిత్యం లోకప్రసిద్ధ్యా ప్రత్యనీక శరీరోత్పత్తి मनसे आत्मा नित्यात मनसे आत्म नि पुटेदा तलचुचुना अंत लोक प्रसिद्ध अलाक प्रसिद्ध बटी अने अनेक शरीपत्ति प्रति अनेक शरीरा पुड़ता है ने? రోజు ఏవేవో శరీరాలు పుడుతూ ఉంటాయి మానవులు ఎవరెవరలో పిల్లలు పుడుతూ ఉంటారు అలా పిల్లలు పుట్టినప్పుడల్లా జాత జాత జాత అంటూ ఉంటారు అది నిత్య జాతం అంటే మనవాలు పుట్టాడు మనోరాలు పుట్టింది మా మే మేనత్త కొడుకు పుట్టాడు మేనమావ కొడుకు పుట్టాడు అని జాతహ జాతహ జాతహ జాత ఎప్పుడు జాత ఎప్పుడో మనో పుడుతూ ఉంటాడు జాత మొన్న నన్ను వాళ్ళు ప్రశ్న అడిగారు అంటే సునాంగికి అప్పుడే తంద ఇచ్చారు ఆ ఫీలింగ్ లో కొ సెంటిమెంట్ ఈ సునామీ ఎందుకు రావాలి దేవుడు ఇలాగే అందరినీ ఎందుకు వినాశం చేయాలి వాట్ ఈస్ ఇట్ యుర్ సపోజ్ టు బి అడ్ మ్యాన్ యూ ఆర్ సపోజ్ టు నో బెటర్ దాన్ హెస్ యు క్లెయిమ్ దట్ యూ నో బెటర్ దాన్ హెస్ అట్ విడ్ దాన్ మేక్ ఎని బట్ ఎనీవే యూ సీమ్ టు క్లెయిమ్ సో మెనీ థింగ్స్ దట్ యుర్ గాడ్ మ్యాన్ యూ నో బెటర్ దాన్ హస్ దై యూ ఆర్ సిట్ అండ్ టాప్ పొజిషన్ సిట్టింగ్ హియర్ లేకపోతే మా ఆఫీస్ ముందు వచ్చి నువ్వు క్యూ కట్టాల్సినది మీ ముందుకు వచ్చి మేము ఇక్కడ కూర్చుని ఉన్నాము యుజ్ టు నో బెటర్ నో యూ టెలర్ వై గాడ్ సెంటర్ సునామీ నేనన్నాను యూ టెన్ వై షుడ్ ఐ కెన్ అదే అవును నేను మీతో అన్నానా గాడ్ ద సెంటర్ సునామీ నేనన్నా అనలేదు నేను అలాంటి క్లెయిమ్ చేయలేదు నువ్వు అంటున్నావు నువ్వు అంటున్నావు గాడ్ ద సునామీ సో గాడ్ అక్కడక్కడ కూర్చుని ademo click man edo nokutai ikkada tsunami vachindani you seem to think that you i find it so you say that god sent a tsunami you tell me why god sent a tsunami you know that god sent a tsunami so you should also know why god sent a tsunami are you meant to say you only know this much god sent a tsunami ani matrame telusu gaane why he sent them i ragu telidu antava is it so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 and in india the unfortunate thing is the population explosion is there and people are not supposed to live close to this issue highway ki seashore ki pakkana illu kathesa makan jetha unnadi idi population ekkuva avunu no problem untundi evvalo avu jaru adu mamuluga mm, konja advanced countries lo seashore ki konjam doranga katku untaru nadi ki konjam doranga katku untaru auto photo calculate chestuntaaru ఇప్పుడే మన హేటల్లో బిల్డింగ్ కట్టేపుడు ఆ పక్కనే సముద్రము రివర్ ఉన్నాయి ఈ సముద్రము ఈ రివరు గత రెండు వందల సంవత్సరాల రికార్డులో హయ్యెస్ట్ ఎంతవరకు వచ్చాయి అని ఒక క్యాల్కులేషన్ వేస్తా తర్వాత అక్కడ ఉండే వెదర్ కండిషన్స్ అన్నింటినీ తీసుకుని ఒక కంప్యూటర్ మోడల్ వేసి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ లో ఎంత వస్తుంది అని ఒక క్యాల్కులేషన్ వేస్తా వేసి ఈ క్యాల్కులేషన్స్ అన్నింటికి ఎక్స్ట్రీమ్ కు వెళ్లి ఇంత ఎత్తు నీరు వస్తుంది అనుకున్న దానికంటే ఇంకొక పది అడుగులు వచ్చినా కూడా మన బిల్డింగ్ ఏం అనే బేసిస్ మీద కడతారు మనమేమో నది నది పక్కన నాలా పక్కన ఒకసారి అంత ఖాళీ అక్కడ ఒక పవర్ షాప్ పెడతాడు ఆ నాలా ఒక నాలుగు చెప్పులు వస్తే నీళ్ళుకి వస్తే వీడి షాప్ మునిగిపోతుంది దానికి ఏమో గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటాడు గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం కదా సో దిస్ ఈజ్ హౌ వాట్ ఎవర్ ఇస్ అ రీజన్ పీపుల్ కన్స్ట్రక్ట్ హౌసెస్ వెరీ క్లోజ్ టు సి షోట్ అండ్ సీకి ఆటో ఫోటో ఉంటుంది ఆటో ఫోటో అంటే ఎంత ఉంటుందో తెలుసు ఒకసారి సి ఆటూ ఫోటో వచ్చినప్పుడు ఆ హైయర్ లెవెల్ వచ్చినప్పుడు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఫ్లాట్ మురిగిపోతుంది ఎయిటీన్ ఫీట్ ఎత్తు వస్తుందండి ఎయిటీన్ ఫీట్ పైకి వస్తుంది మళ్ళీ వెనక్కిపోయినప్పుడు ఎయిటీన్ ఫీట్ వెనక్కిపోతుంది అంటే ఎంత ల్యాండ్ మాస్ ఎక్స్పోజ్ అవుతుందో తెలుసినా వెనక్కిపోయినప్పుడు అంత ల్యాండ్ మార్క్స్ కవర్ అయిపోతుంది అంత ల్యాండ్ మార్స్ ఎక్స్పోజ్ అవుతుంది ఇది మామూలు నిత్యకూర్త్యం వ్యవహారం అంటే పూర్ణిమ అమావాస్య ప్రతి పూర్ణిమికే అమావాస్యకి జరిగేది ఆ చంద్రుడి యొక్క గ్రావిటేషన్ ఇది కాక వెదర్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు దీని మీద ఇంకా ఒక అపేసరా ఉంది మనమేమో ఇల్లు అక్కడ కట్టుతారు కట్టినప్పుడు గవర్నమెంట్ ఏం మాట్లాడదు One monday in the last one, journal regulations are available in paparami, India in practical terms are available. That is how the third world countries are. Why they are like that? How do I know? They are like that. Therefore, people die. No, no, there is so much death. How do you know? There is so much life also. So what kind of explanation do you want from me? That's why I said that. That's why, i came to serve you all after you say if you feel you have uh, it is your duty you do it you do it did you miss your lunch till now so no no you, we feel it is our duty to do it no will you help us uh, do, do some service no i cannot help you i am sitting in canada how can i help you to help those people in madras hai you know thondanaanki bhagavad gita padandamaante ilante picche vesala ఎంత సెంటిమెంట్ ఓకే ఐ విల్ హెల్ప్ యూ గివ్ మీ చెక్ అమౌంట్ యూ వన్ యూ గివ్ చెక్ నన్ను పేరేం రాయకుంటాను బ్లాంక్ గుజలు పెట్టండి ఏం రాయలో నేను blank మీరు అమౌంట్ బ్లాంక్ వదిలిపెట్టండి కదా అమౌంట్ మీరు ఫిక్స్ చేసి ఆ పైన బ్లాంక్ గురి పెట్టండి వీళ్ళు పెట్టి చెక్ ఇవ్వండి ఐ విల్ టేక్ సీ దీచస్ ది ప్రాపర్ ప్లేస్ ఏం చేస్తారు ఏం చేస్తాను ఆశ్రమానికి వెళ్ళగానే అసోక్తం ఒక ఆయన గెలికిస్తాను కావాలి ఇది సునామీ బాధితులకు ఏదో ఇవ్వమని వీళ్ళు ఇచ్చారండి అది మీరు ఏదైనా చూడండి అంటే ఆయన చూస్తారు ఏమైనా హనుమంతులాగా ఎగిరి వెళ్ళి ఏదైనా చేస్తానా సో ఇంకా సమాజాన్ని విశ్లేషిస్తా ఉంటారే కానీ ఆత్మస్వరూపాలకి మృతి లేదు అని తెలుసుకోను అది అది చూడు దాని సంగతి చూడు నేను అది తర్వాత చూద్దాం నిత్య జాతం పుట్టింది రోజు పుడుతూనే ఉంటుంది ఆత్మ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 అలా పుట్టినప్పుడు వల్ల జనాలు జాత జాత జాత జాత అయి పోనీ ఓసారి పుట్టేడు జాత అని పుట్టుకోవచ్చు కదా ప్రతి సంవత్సరం ఒకసారి జాత జాత అంటూ ఉన్నాడు బర్త్డే అంటూ ఉన్నాం బర్త్డే అంటే అర్థమంటే జాత జాత జాత నిత్య జాత ఎన్ని సార్లు పుడతానండి బర్త్డే అంటే ఎన్నిసార్లు పుడతాను ఏదో ఒకసారి పుట్టే దేహం ఒకసారి పుట్టిందని కొన్ని అక్కడితో ఆపచ్చు కదా ఎన్నిసార్లు కుడతాను ఏడాది అయినా అంటే మళ్ళీ పుట్టాను మళ్ళీ ఏడాది అయిన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 ఎవరు పుట్టుకున్న వాడే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండటం చాలా అసందర్భమైన విషయం అయోగ్యమైన విషయం కాబట్టి జాత అలాగా అసమానం జాత జాత జాత అనుకుంటూ ఉంటే ఆఖరికి వీడి సంస్కారం అలా నిర్మాణం అవుతుంది నిత్య జాతం మన్యసేది అదే ఇది పోతే రే అలా ఒ పరిస్థితి ఓకే లైట్ ఇట్ బి తద్వినాశం అది దాన్ని రివర్స్ వేసుకోవాలి ప్రతి తద్వినాశం అంటే తద్వినాశం ప్రతి లేకపోతే మనం తెలుగులో ప్రతి ప్రతి అని ఉంది కదండి తెలుగులో ఎంత అర్థమో ప్రతి తద్వినాశం ప్రతిసారి ఎవడైనా ఒకటి పోయిన ప్రతిసారి దేహం దేహం నశించిన ప్రతిసారి దేహం పుట్టిన ప్రతిసారి జాతహ జాత అంటాడు ఎవరైనా పోయినప్పుడు అంటే శరీరం కూలిపోయిన సందర్భంలో ప్రతిసారి మృతహ మృతహ అంటూ ఉంటాడు నిత్యం మృత అదేమండీ ఆయన మృతహృత వీడిపోయాడు వాడిపోయాడు వీడిపోతాడు కూడా నిసిద్ధంగా ఉన్నాడు ఇలాగ మృతహ మృతహ మృతహ నిత్యం మృతహ ఈ వాతావరణం చూసి ఈ ప్రజల సమ సమాజీ సామాజికుల యొక్క ఈ లక్షణం చూసి మహాత్ములు ఏమన్నారంటే గీత పుట్టిన దేశమేనా ఇది అని అడిగాడు ఎందుకంటే గీతలో సందేశం ఎలా ఉంది ఈ జనం యొక్క వాతావరణం ఎలా ఉంది అని సో చాలా చాలా హైలీ సెంటిమెంటల్ ఒకప్పుడు సెంటిమెంటాలిటీలో కొంత శాంక్టిటీ ఉంటుంది కొంత పవిత్రత ఉంది మన వాళ్ళ సెంటిమెంటాలిటీలో పవిత్రత కూడా లేదు అంత ఆస్టెంటేషస్నెస్ ప్యూర్ షో షో బిజినెస్ జస్ట్ దిఖావత్ దిఖావత్ కేలి అంటారే కేవలం ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎవరైనా పోయారనుకోండి ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి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 మన సమాజంలో రాజకీయం యొక్క బరువుని సమాజం మోస్తూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఓ రాజకీయ నాయకుడిని ఎవడా ఫ్యాక్షన్ లేడున్న ఎవరో చంపారు చంపితే సమాజంలో ఎంత వినాశం సృష్టించారు ఆ బరువు అంతా ఎవరు మోస్తారు సమాజం మోస్తూ ఉంటుంది వాడు చచ్చిపోయినా బరువే బతుకున్నా బరువే బతుకుంటే వాడు చుట్టూ గందల్లో ఇది ఈ బరువు అంతా మోస్తారు సో ఈ విధంగా అంచేతనే రాష్ట్రం విడ అంటే కొంతమంది చదువుకున్న పెద్దలు ఏమన్నారంటే ఇప్పటికే సమాజానికి రాజకీయం యొక్క బరువు ఎక్కువైపోయింది భారము రాష్ట్రం విడిపడితే రెండు అసెంబ్లీలు రెండు ఎలక్షన్స్ రెండు చీఫ్ మినిస్టర్లు రెండు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అని అంతకంతకి అంతకంతకి రెండు సెక్రటేరియట్లు ఈ రాజకీయ భారము సమాజం మీద మరింత పెరిగిపోతుంది ఉన్న జనం వాళ్లే ఆ జనం ఇప్పటికీ ఒక రాజకీయ వ్యవస్థ బరువు మోస్తున్నారు ఇప్పుడు రెండు రాజకీయ వ్యవస్థల బరువు ఈ జనం మీద కొడుతుంది చాలా దురదృష్టకరమైన పరిణామము అని ఒకళ్ళు అన్నారు సో ఈ రాజకీయ నాయకులు ఎవడైనా పోయాడు అనుకోండి అదిగో మృతహమృత అమృత అమృత హాని మొదలుపెట్టే ఆయన అక్కడ ఏం చేశారంటే అమరాపురంలో ఒక ఆయన పెద్ద రాజకీయ ఉన్నాడు ఏదో పార్టీ ఆయన పోయాడు రే యాక్సిడెంట్ లో పోయాడు పోతే ప్రైమ్ రైస్ ప్రొడ్యూసింగ్ ల్యాండ్ మూడు ఎకరాలో ఐదు ఎకరాలో కొనేసి క్యాష్ ఇచ్చి కొనేస్తాను వాళ్ళు అమ్మను కొంచెం డెలివరీ చేసి కొనేస్తాను కొనేసి అంత అక్కడ పంట ఉంది ఆ పంట ఇంకా ఇంకో నెల అయితే మనకి వస్తుంది వీళ్ళ రాజకీయం అంటారు ఆ పంటంతా కూడా తొక్కేసి కవర్ చేసేసి కోసిందో కోసి పశువులకి వేసేసి దాన్ని ఆ పంటని పన మీద ఉందంటాను అదంతా మట్టితో కప్పేసి దాని ఒక స్థూపం ఒకటి కట్టాలి వాట్ ఇస్ దాట్ ఎంత ప్రజా సమాజ ద్రోహం అది ఎందుకు ఈ స్థూపం ఆయన కోయాడు ఆయన స్మృతి చిహ్నంగా ఏదైనా సమాజ సేవా కార్యం టేకప్ చేయొచ్చు ఆయన పేరు మీద సమాజ సేవ ఏదైనా చేయొచ్చు హైదరాబాద్ లో చేయొచ్చు అక్కడ ప్రైమ్ అగ్రికల్చర్ ల్యాండ్ లో స్తోపం కట్టడం అనేటండి ఏమైనా నాలుగు ఎకరాలో ఐదు ఎకరాలో కొనేసి ప్రభుత్వం ఇదంతా ప్రభుత్వ ధనం ఎవరు జైలులోంచి పెట్టడం అంత సెంటిమెంటే కానీ జైలులోంచి పెట్టి నాయకు ఈ భారం అంతా సమాజం ఉంటుంది అంత సెంటిమెంట్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 ఒయి అర్జున నీవు కూడా అలాగే భావన చేసినా కూడా నిత్యం వా మన్యసే మృతం మృతో మృత మృతుణ్ణి ఉద్దేశించి ఇదిగో అయం మృత అయం మృత అయం మృత అయం మృత అని నిత్యం పుడుతూ ఉంటాం చచ్చిపోతూ ఉంటాం పుడుతూ ఉంటుంది ఆత్మలు పుడుతూ ఉంటాయి ఆత్మలు చచ్చిపోతూ ఉంటాయి దట్ ఈజ్ ఆల్ దిస్ కానీ తెలుసున్నమాట అది పోనిలే నీ మాటే ఒప్పుకున్నాం సో దుర్జన స్పృశ్యత అనే బేసిస్ మీద అభ్యుపగమ్య ఈవెన్ దెన్యపి ఆత్మని ం మహాబాహో ఏం న శోచితు అర్హసి అది తి అంటే ఆత్మని తావి నువ్వన్నట్టుగా ఆత్మ ఒకవేళ నిజంగా అలాంటిదే అయినా కూడా అలా ఇదే అయినా కూడా తథాభావిని అంటే పుట్టినప్పుడు వీడి పుట్టినప్పుడు పుట్టింది పుడుతూ ఉంటుంది చనిపోతూ ఉంటుంది పుడుతూ ఉంటుంది చచ్చిపోతూ ఉంటుంది పోనే అలాగే అవుతుంది అనుకో ఆత్మ అయినా కూడా హే మహాబాహో మహాబాహం అంటే చేతులు మంచి దృఢమైనవి సవ్యసాక్షి ఎడంవైపు కుడివైపు కూడా బాణాలు వేయగలుగుతావు ఇంత ఇంత సమర్థత ఉంది కానీ కొంత డిమాండ్ నహి మహాబాహం అంటే అర్థం ఆలోచన లేదు వివేకం లేదు చేతుల్లో మాత్రం బోలంత బలం ఉంది ఏం లాభం చేతుల్లో బలం ఉంటే అయినట్టు కొంచెం బుద్ధికి కూడా బలం ఉండాలి కదా అని మహాబాహో హే మహాబాహోర సో హే అర్జుల అయినా కూడా నువ్వు అనుకున్నట్టే అయినా కూడా నీవి విధంగా శోకించుట తాగదు ఎందువల్లంటారు చెప్తున్నారా జన్మవతో నాశ నాశతో జన్మచ ఇచ్చేతౌ అవశ్యం భావిన నిత్య జాతం నిత్యమృతం కదా కాబట్టి పుట్టినదేదో తప్పకుండా నశిస్తుంది పుట్టిన ఏదైతే అదేమని పోనీ ఆత్మే పుట్టిందనుకో జన్మవతహ నాశ అలాగే నాశవతహ జన్మ ఆత్మ మరణించిందనుకుంటే మళ్ళీ పుట్టింది కాబట్టి ఇవి అవశ్యం భావినవు పుట్టినది గిట్టుట గిట్టినది మరల పుట్టుట అన్నవి అవశ్యం భావినవు ఇవి తప్పకుండా జరిగేవి అంటే ఇతి హేతో ఈ కారణంగా నీవు సోచితం నా అర్హసే గీతలో మాట్ అదేంటంటే అపరిహార్యర్థే తత్వం శోచితం అర్హసి థింక్ కెనాట్ బి అవాయిడ్ దూ కెనాట్ స్టాప్ ఇట్ ఇఫ్ యూ కెన్ స్టాప్ ఇట్ గో అండ్ స్టాప్ ఇట్ గో అండ్ స్టాప్ తీసుకున్నాము గో హెట్ అండ్ స్టాప్ ఇట్ if you can it, you stop it if you can stop death born stop death otherwise keep quiet matrom shojje tumara hashe otherwise accept it ani that in temple to the teacher inanta dukkhinta tongallo emi upakaram undadu adigo upayogam undadu juttupatta walu upayogam undadu dukkhintam kaagadavalsinde usavagitaru 16 arthena matrom shojje tumara hashe see saint francis ani egalo jeyan na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 But you cannot change it, you accept it. That, that is, I accept it. Acceptance is a bit of a doubt. Accepted. Accepted is a little bit of a couple. Many of you have a little bit of a little bit of a little bit. That's it. If you have a little bit of a little bit, you can accept it. If you want to accept it, I am going to accept it. I will accept it. I will accept it. అనే ఐడియా వస్తే అప్పుడు ఇంత ధైర్యమది వస్తాయి స్లోగా కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బందిని ఎదుర్కొని మానసికంగా కొంత అలదడి ఆందోళన కలుగుతుంది దుఃఖం కలుగుతుంది అదంతా కూడా ఓవర్కమ్ చేసి యూ లెర్న్ టు యాక్సెప్ట్ అయిపోయింది ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ నాట్ ఫైండ్ ఎనీ డిఫికల్ట్ సో దిస్ ఈజ్ వన్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దాట్ సోమర్ సెట్ మామ్ అని ఒక మహాక ఒకడు అండ్ నాకు ఒక పుస్తకం ఏదో ఉంటుంది ఆ పుస్తకం పేరు గుర్తు రావట్లేదు నాకు దాంట్లో ఆఫ్ హ్యూమన్ బాడీ హాఫ్ హ్యూమన్ బాడీ యా బాండేజ్ ఆఫ్ హ్యూమన్ బాడీ హ్యూమన్ బాండేజ్ చాలా చక్కటి నవల ఆ నవలలో వాడు హ్యాండిక్యాప్ ఉంటాడు హీరోయే ఫిలిపిస్ హ్యాండికాప్ వాడు ఆ హ్యాండికాప్ ని హీ కెనాట్ యాక్సెప్టెడ్ అండ్ సో హీ సఫర్స్ ఎలా అండ్ ఆన్ వన్ డే హీ యాక్సెప్ట్ అక్కడ తోటి వాడు సఫరింగ్ అండ్ అయితే అతనికే ఉంది అదే ఆటోబయోగ్రఫీ లాగా ఆ నవల అలా ఆ బేసిస్ మీద వచ్చింది సో కాబట్టి యాక్సెప్ట్ చేయటం అన్నది యాక్సెప్ట్ అన్నది యాక్సెప్టెన్స్ అన్నది అది ఒక గొప్ప వరం దాన్ని అలవాటు చేసుకోవాలి యాక్సెప్ట్ చేయాల్సి ఉంది యాక్సెప్టబుల్ అని క్వశ్చన్ చేయకూడదు యాక్సెప్ట్ చేయాలి కాబట్టి పుట్టినది గిట్టుట గిట్టినది పుట్టుట ఆ రకంగా చూసుకున్నా కూడా అవి అవశ్యం బాగులు గనుక తప్పకుండా జరిగివే కాబట్టి వాటిని ఆపటం సంభవం కాదు కనుక విశ్వంలో మ్యాటర్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఇట్ యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళాలి కాని యాక్సెప్ట్ చేయకుండా దుఃఖిస్తూ కూర్చోటం అన్నది వివేకం అనిపించుకోదు శ్లోకమనేసిద్దాం అయిన నిత్యం నిత్యం వా మన్యసే మృతం తాపి మహాబాహో నై శోచితుమర్హసి జాత్యి ధ్రువో మృత్యుధ్రువంజన్మతపరిహార్యే సం శోచితుమర్హసి ఇక్కడే నన్నుకోలేదు ఆ వాక్యం ఎక్కడే ఉందన్న ఇట్ ఈస్ బిఫోర్ అస్ వెరీ నైస్ సో దీనికి అవతారిక అంటే అది అట్లుండగా దట్ బీయింగ్ సో యూ షుడ్ బెటర్ అక్సెప్ట్ అండ్ యూ డోంట్ వదే అబౌట్ ఐ థింగ్ దట్ కెనాట్ బి చేంజ్ అని చెప్తున్నారు సో శ్లోకా ప్రతిఫలార్థం చెప్తాం హీ ఎందువలనగా ఇది గుర్తుపెట్టుకోండి హీ అంటే అస్మాట్ ఎందువలన అనర్థం జాతస్యా పుట్టినవానికి మృత్యు మరణము ధ్రువ నిశ్చయము ధ్రువ శబ్దానికి అర్థం అది నిశ్చయం ఖాయం ఇంకా అది మారదు అలాగే ఉంటుంది ఆ నక్షత్రానికి ధ్రువ అనే పేరు కూడా అంతే ఇట్ వోంట్ చేంజ్ పొందేషన్ ఫిక్స్డ్ పొంచిషాం నిర్భోగానికి ధ్రువ అనే పేరు స్వేచ్ఛ స్మృత మరణించిన వానికి కూడా జన్మా పుట్టుక ధ్రువం నిశ్చయము తస్మాదందువలన అపరిహార్యే తప్పింతశక్యము కాని అథే విషయమునందు శోచితుం దిఃించుటకు ना अरहसी। ना आत्म की पुटका मरण ले दुखानवसर मैंने परम नीको लोक व्यवहार दृष्टिया आत्म पुटिंदी आत्म मरणी सदर्भ में पुटका मरण तपि क शक्यम का विषय में कुर्ची दुखिष्ट उगद अभी భాం జాత్యన్మన ధ్రువ అవ్యభిచారీ మృత్యు మరణం ఆ అర్థం ఒక పదానికి ఒక అర్థం హీకి అర్థం చెప్పలేదు కొన్ని చోట్ల చెప్తారు హీ యస్మాత్ అని అంటే హీకి యస్మాత్ అర్థం అనమాట ఇక్కడ అనలేదు జాతస్యా అంటే లబ్ధ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 వ్యభిచారి కానిది అంటే స్థిరమైనది అవ్యభిచారి అంటే ధ్రువం ధ్రువ శబ్దానికి అర్థం వ్యభిచారి అంటే మృత్యు అన్నది ఒకసారి రావచ్చు అండి ఇంకోసారి రాకపోవచ్చు బోత్ పాసిబిలిటీస్ ఆర్ దేర్ కాబట్టి ఆ ఏ ఏ పరిస్థితుల్లో మృత్యువు రాకుండా ఉంటుందో మనం ఆ పరిస్థితులను కనుక చూసుకుంటే మృత్యువుని అవాయిడ్ చేయొచ్చు కదా లేదు కూడా దాట్ అని అలాగంటిది ఏమీ లేదు అలాంటిది కాదు అది యూ డా చాయిస్ వికల్పము లేదు కాబట్టి మృత్యువు వచ్చియే తీరును సరే అయితే వచ్చే తీరును అనే మహారాగ్యం కోసం ఇంక తలపండు కూడా ఎందుకు ఎస్ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అది అది ధ్రువ అవ్యభిచారి ఒకసారి పుట్టిందే ఆత్మను నువ్వు ఆ రకంగా పుట్టిన ఆత్మకి మృత్యువు తప్పనిసరి మంచిది తర్వాత ధ్రువంజన్మాత్య